సంకీర్తన సంభై పరమలాభము శ్రీపతి ఉండగాను ఇరవైన ఎరుకలేదెవరి నష్టి అయ్యా జడియకిదిప్పుడు సంసార జలధిలోన వడలనియేటి పెద్ద ఓడ ఎక్కి బడిబడి సరకుగా పాపపుణ్యములు నించి ఎడతాకేరు జీవులు ఇందుల కందులకు మదమత్సరములనే మకర మీనములదోని వెదకి గాలి విసరంగాను పదియైన ఇంద్రియ పరివారము దొడుక పొదికి కోర్కులుగూడ పోసేరు జీబులు మనసనియేటి మంచి మాలిమి నడపగాను ఘనయహంకారమను కంబమెత్తి మనుపు శ్రీవెంకటేశుమాయ చాపగా నెత్తి తనియక చేరముని తగిలేరు జీబులు